శ్రవస్తం జేష్ఠరాజీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం సహనాభవతు సహనౌునక్ సహ వీర్యంకరవహై తేజస్వినాతమస్ విద్విషావై ఓం శాంతి శాంతి శాంతి బహుశా ప్రజాయేతి సోత్యత సుభాష్యం నీ పుత్రోత్పత్వ అర్థంతరవిషయం బహుభవనం పుత్రోత్పత్తితోటి బహుభవనం ఉంటుంది సంతానాన్ని కండడం ద్వారా బహుభవనము అంటే అనేకముగా అగుట ఈ బహుభవనము ఉన్నది సర్వభవనము ఇది చాలా గొప్ప విషయం పాశ్చా ఏమి వినపట్టలేదు పాశ్చాత్య దేశాల్లో అనేక మతాలు ఉద్భవించాయి తర్వాత ఇక్కడ కూడా థైలాజియన్స్ ఎవేవో మతాల గురించి చెప్తారు ఈ మతములన్నింటిలో ఈశ్వరుణ్ణి ఎలా బోధిస్తారు ఈశ్వర సర్వజ్ఞ సర్వశక్తిమాన్ ఈ రెండూ అందరూ సమానంగా చెప్తారు గాడ్ ఈజ్ ఆల్ మోయింగ్ అండ్ ఆల్ పవర్ఫుల్ అందరూ సమానంగా చెప్తారు కానీ గాడ్ ఈజ్ ఆల్ బికమింగ్ అన్నది ఇది వేదాంతం యొక్క లక్షణం ఇది బహుభవనం సర్వభవనం సర్వజ్ఞ సర్వశక్తిమాన్ మాత్రమే కాకుండా సర్వభవనం భగవంతుడే సర్వముగా అవుతాడు ఈ సర్వభవన సామర్థ్యం వేదాంతుల బ్రహ్మకుంది తప్పించి ఇంకెవరికి లేదు మిగతా దే మిగతా దేవుళ్ళకి సర్వజ్ఞ సర్వశక్తిమాన్తోటి సరి సర్వభవనం అనేప్పటికీ వేదాంతుల యొక్క బ్రహ్మ సో అలాంటి బహుభవనం ఇది ప్రజా ఏయా ప్రేయా అంతేగాని తండ్రి ఏదో ముగ్గురినో నలుగురినో పిల్లల్ని కానీ ఇప్పుడు వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ అయ్యాడు వన్ ప్లస్ టూ త్రీ అయ్యాడు దట్ కైండ్ ఆఫ్ బహుభవనము కాదు ఆస్తి కూడా అలాగే డివైడ్ అవుతుంది చూడండి ఇప్పుడు తండ్రికి ముగ్గురు సంతానం ఉన్నారనుకోండి వన్ ప్లస్ త్రీ నాలుగు వాటాలు వేస్తారు సో ఇది దిస్ ఇస్ ది బహుభవనం బట్ నాట్ హియర్ మరి ఇక్కడ ఎలాగా అంటే కథం తరిహి ఆత్మస్థ అనభివ్యక్త నామరూప అభివ్యక్త ఆత్మ అన్నది ఇట్ హ్యాస్ ఇన్ఫినిట్ డైమెన్షన్స్ ఎందుకంటే అది అనంతం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అధ్యతనే ఈ ఆత్మవిచారం అన్నది ఇట్ ఈస్ ఎన్ ఎవర్ ఎండింగ్ ప్రాసెస్ ఎన్ని మీరు ఒక జీవితకాలం ఆత్మవిచారం చేసినా యూ కెన్ స్టిల్ పర్ష్యూ ఇట్ ఎందుకంటే ఇట్ హ్యాస్ ఇన్ఫినిట్ డైమెన్షన్స్ అది మోర్ యూ పర్ష్యూ ది ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఆత్మన్ ఆర్ ఇన్ఫినిట్ సో దట్స్ వై ఇప్పుడు మననం ఈనాడు మనం మననం చేస్తున్నాము ఆత్మజ్ఞానం గురించి వీ కెన్ కమ్అవుట్ విత్ సో మెనీ ఐడియాస్ వీ కెన్ రైట్ ఎ ఫ్యూ మోర్ బుక్స్ ఆల్రెడీ బోల్డ్ బుక్స్ ఉంటే ఇంకో కొన్ని బుక్స్ మనం దాయొచ్చు ఎందుకంటే ది వస్తు ఈజ్ లైక్ దాట్ సో అజ్యాత ఆత్మయందు అనభివ్యక్ ఇన్ఫినిట్ పొటెన్షియాలిటీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ ఉన్నాడు ఈ చైల్డ్లో ఇన్ఫినిట్ పొటెన్షియాలిటీ ఉంది హీ కెన్ బికమ్ ఏ కింగ్ మేకర్ హీ కెన్ బికమ్ ఏ కింగ్ హీ కెన్ బికమ్ ఏ స్కాలర్ నోబుల్ లారెట్ ఎనీథింగ్ హీ కెన్ బికమ్ హీ కెన్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎనీథింగ్ హీ కెన్ బికమ్ సో దట్ మచ్ పొటెన్షియల్ ఆ శిశువు నందు ఉన్నది ఆ విధంగానే ఆత్మయందు సమస్త నామరూపములు ఉన్నాయి ఆత్మందే ఉన్నాయి అవి అభివ్యక్తం అవ్వటం ద్వారా ఈ బ్రహ్మ లేక ఆత్మ బహుగా అవుతుంది ఆ విధంగా సంకల్పాన్ని చేస్తోంది యత్మస్థే అనభివ్యక్తే నామే ఆత్మస్వరూపా పరిత్యాగే నైవ బ్రహ్మణ అప్రవిభక్త దేశకాలే సర్వావస్థాసు వ్యాక్రియేతే నామరూపే వ్యాక్రియేతే నామరూపములు వ్యాకరణము అగును అసలు వ్యాకరణము అంటేనే ఆ పదంలోనే ఉంది విశేషం వి ఆ కరణం కరణం అంటే చేయుట ఆ అంటే విస్తారంగా చేయుట వి అంటే విశేషంగా చేయుట విభిన్నముగా చేయుట ఒకే పదార్థాన్ని ఒకే మూల ధాతువుని తీసుకుని మీరు ఇఫ్ యూ క్రియేట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఐటమ్స్ దాని పేరు వ్యాకరణము వి ఆకరణం మనం వ్యాకరణం గ్రామర్లో కూడా సంస్కృత గ్రామర్లో కూడా అలాగే చేస్తూ ఉంటాం సంస్కృత గ్రామర్లో భూ అనే రూట్ వెర్బల్ రూట్ తీసుకుంటారు భూ సత్తాయాం సత్త అటు ఈ ధాతువును చదువుతారు మన వాళ్ళు భూ ధాతువు చదువుతారు భూ సత్తాయాం సో సత్తాని బోధిస్తుంది ఎందుకంటే సత్తా ఈస్ ది గాడ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ బ్రహ్మన్ సో టు స్టార్ట్ విత్ భూ ఈ భూ అనే ధాతువుకి మీరు ప్రత్యయాలను చేర్చుకుంటూ పోతే ఎన్ని రూపాలు మనం చెప్పడం కష్టం ఆ కంప్యూటర్కి ఫీడ్ చేసినట్లయితే సాఫ్ట్వేర్లో పెట్టి ఫీడ్ చేస్తే adi it will real out hundreds and hundreds of forms of bhu this is called vyakarana vartamane latu bhavate bhavatah bhavanti avanne bhumin jochirave tomme liṭa bo bhuva bo bhavatu bo bhuvu hinko tomme lut ala phadila karal vedanalo gelte let ani 11th karam idi kaaka punaha punaha bhavati again and again it becomes ante bo bhuyate ani inkoka dhatu ochas ఇంకా త్వాప్రచయం చేరిస్తే భూత్వ ఇవేవో అనేక రూపాలు ల్యప్పు చేరిస్తే సంభూయ సమ్ముని ఉపసర్గ ముందు పెట్టి ల్యప్పు పెడితే సోమిని సంభూయ పరిభూయ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇంకా యు కెన్ మేక్ నౌన్స్ అవుట్ ఆఫ్ ఇట్ భవనము లేనిదానని భవనంలాగా చేస్తే అశుక్లం శుక్లం కరోతి ఇది శుక్లీ కరోతి అన్నట్టుగా దాని మీద ఇంకేవో రూపాలను తీసుకురావచ్చు ఎన్ని వందలు వేలు రూపాలను తీసుకురావచ్చు అన్నీ ఆ భూ నుంచే పుడతాయి సో భూ హ్యాస్ ద పొటెన్షియల్ టు మేనిఫెస్ట్ యాజ్ దీస్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫార్మ్స్ దానికి వ్యాకరణం అని పేరు ఆ పేరు అలా వచ్చింది సో ఇక్కడ అధ్యతనే వ్యాకరణాన్ని గ్రామర్ వాళ్ళు వాడతారు వేదాంతులు వాడతారు ఈ వేదాంతంలో కూడా ఈ ఆత్మ చైతన్యము ఇట్ బికమ్స్ మెనీ సో అనభివ్యక్తే నా ఆత్మస్థే అనభివ్యక్తే నామరూపే వ్యాక్రియేతే ఎలాగైతే భూధాతూ నందు ఉన్నటువంటి ఇన్ని రూపములు అనభివ్యక్తంగా ఉన్నాయి ఆ ప్రత్యయం చేరేపటికి అదే అభివ్యక్తమవుతుంది ఒక విశిష్ట స్థితిలో అభివ్యక్తమవుతుంది ఆ విధంగా ఆత్మయందు అభివ్యక్తము కాకుండా ప్రకటం కాకుండా ఉన్నటువంటి నామరూపములు వ్యాక్రియతే ప్రకటమవుతాయి ఇప్పుడు శిల్పి ఒక రాయిని తీసుకొస్తాడు దాని నుంచి ఏ రూపాన్ని అతను ప్రకటన చేయగలుగుతాడు శ్రీకృష్ణ రూపాన్ని హీ కెన్ విఘ్నేశ్వర రూపాన్ని హీ క్యాన్ ఎన్ని అన్ని రూపాలు దాంట్లో ఉన్నాయి ఎన్ని రూపాలవసరమో అన్నీ ఉన్నాయి మరి ఇంకా అన్నీ దాంట్లోనే ఉంటే ఈ శిల్పి చేసి పనేమిటంటే ఆ రూపం చుట్టూ ఉన్నటువంటి కవర్ని తీసేయటమే ఇప్పుడు శ్రీకృష్ణ రూపం చేయాలనుకోండి ఆ రాయిలో శ్రీకృష్ణుడు ఉన్నాడు ఆ శ్రీకృష్ణుడు కవర్ అయిపోయి ఉన్నాడు రాయి పీసెస్ తోటి కవర్ అయిపోయి ఉన్నాడు కాబట్టి ఆ స్టోన్ పీసెస్ ఏవైతే శ్రీకృష్ణ రూపాన్ని కవర్ చేస్తున్నాయో వాటిని తొలగిస్తాడు తను ఉలి సుత్తి పెట్టి తొలగించేప్పటికీ శ్రీకృష్ణ రూపం వచ్చేస్తుంది దాంట్లో లేని రూపాన్ని ఇతను కడిగి తీసుకొస్తాడు నిజానికి అన్ని రూపాలు దాంట్లోనే ఉన్నాయి ఆ విధంగా ఈ ఆత్మయందు అన్ని రూపములు ఉన్నవి అధ్యతనే అవి సరే ఈ వ్యాకరణం అయిన తర్వాత ఇవి ఆత్మస్వరూపానికి దూరం అయిపోతాయా ఆత్మస్వరూపంలో భాగంగా ఉంటూనే వ్యాకరణం అవుతుందా అంటే ఆయన అంటారు సర్వావస్థాసు ఆత్మస్వరూప అపరిత్యాగేన ఇవ వ్యాక్రియైతే అన్ని అవస్థలలోనూ కూడా ఆత్మస్వరూపాన్ని విడిచిపెట్టకుండగానే ఈ వ్యాకరణము జరుగును అంటే ఇది ఎలాగంటే మామూలుగా టెక్నికల్గా చెప్పాలంటే పరబ్రహ్మ మాయాశక్తి మాయాశక్తి నుంచి మహత్తత్వం దాని నుంచి అహంకారం పంచభూతాలు సూక్ష్మాలు వాటి నుంచి స్థూల పంచభూతాలు వాటి నుండి సమస్త భౌతిక పదార్థాలు పుట్టాయి విధంగా అన్ని అవస్థలు ఉన్నాయి ఈ అవస్థలన్నింటిలోనూ కూడా దేనిలోనూ ఆత్మస్వరూపాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఇప్పుడు నీరుందండి స్వచ్ఛమైనటువంటి నీరు కదలిక లేకుండగా దాంట్లో చిన్న రిపుల్ పుట్టింది రిపుల్ పుడుతోంది పుట్టింది ఆ రిపుల్కి ఇంకో రిప్పులు జాయిన్ అయ్యి చిన్న వేవ్ అయింది ఆ వేవ్కి మరో వేవ్ జాయిన్ అయ్యి పెద్ద వేవ్ అయింది ఆ వేవ్ ముందుకు నడుస్తుంది ఇప్పుడు గట్టి దగ్గరికి వస్తోంది ఇప్పుడు విరిగిపోయింది ఇప్పుడు మొరగా అయిపోయింది ఇప్పుడు ఎన్ని అవస్థలు చెప్పాను నేను ఆరేడు అవస్థలు చెప్పాను ఈ అవస్థల్లో ఏ ఒక్క అవస్థైనా నీటిని విడిచిపెట్టి ఉండగలదా ఉండలేదు అదేవిధంగా ఇక్కడ కూడా ఈ జగత్తుకు సంబంధించి ఎన్ని అవస్థలు ఉన్నాయో అన్ని అవస్థల ఎందు కూడా ఆత్మస్వరూపాన్ని విడిచిపెట్టకుండగానే చైతన్యాన్ని చైతన్యము అనే అధిష్టానాన్ని బ్యాక్గ్రౌండ్ని విడవకుండగానే ఇన్ని అవస్థల యొక్క వ్యాకరణము జరుగుతుంది ఉదాహరణగా నేనే కూర్చుని ఉన్నాను అహం అహం ఇప్పుడు అహం పిత ఆ పితృత్వము అనే నేను వ్యక్తం చేశాను ఇప్పుడు ఈ పిత చేతనఃపితాయా అచేతనఃపితాయా చేతనుడే సపోజ్ అహం పుత్రహ అంటాను ఈ పుత్రుడు వీడు చేతనుడే సో నేను అహం దుఃఖీ చేతనుడు కాని దుఃఖె ఎక్కడైనా ఉంటాడా చేతనుడైన దుఃఖేవాడు అహం సుఖీ ఈ సుఖీ చేతనుడే సో ఈ విధంగా చైతన్యము అనేటువంటి మూలధాతువుని విడిచిపెట్టి మీకు ఏ కనపడదు అలాగే జగద్ూపంగా చూసినట్లయితే ఉనికి సత్తా అనే మూలధాతువుని విడిచిపెట్టి మీకు ఏదైనా ఒక అవస్థ కనపడుతుందా ఇప్పుడు గెలాక్సీస్ వచ్చాయి ఆర్ దే ఎగ్జిస్టెంట్ ఆర్ నాట్ దే ఆర్ ఎగ్జిస్టెంట్ దే ఆర్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్ సత్తా ఇలో సత్తని విడిచిపెట్టేసేయనుకోండి అవి నిరాత్మకములు శూన్యములు అయిపోతాయి కాబట్టి సర్వావస్థల ఉండు ఈ వ్యాకరణమును చెందేటువంటి ఈ అవస్థలన్నీ కూడా ఈ ద్వ ద్వైత ప్రపంచమంతా కూడా ఆత్మస్వరూపాన్ని అంటే పరబ్రహ్మస్వరూపాన్ని విడువకుండగానే ఆ సత్త ఎందే దాన్ని పట్టుకునే ఇవి వ్యక్తమవుతూ వ్యాకరణము అవుతూ ఉంటాయి తర్వాత బ్రహ్మణ అప్రవిభక్త దేశకాలే నామరూపే వ్యాక్రియైతే ఇప్పుడు చూడండి తల్లి కొడుకు ఉన్నాడు అనుకోండి తల్లి నుంచి కొడుకు విడిపోతాడు తల్లి ఉన్న దేశం వేరే కొడుకు ఉన్న దేశం వేరే తల్లి ఉండే కాలం వేరుగా ఉంటుంది కొడుకు ఉండే కాలం కూడా వేరుగా ఉంటుంది తల్లి పంతొమ్మిది వందల పది నుంచి రెండు వేల వరకు ఉంటే కొడుకు పంతొమ్మిది వందల నలభై నుంచి రెండు వేల పది వరకు ఉంటాడు ఈచ్ person has his own లైఫ్ స్పాన్ అండ్ ఆల్ దాట్ కానీ తరంగము నీటితోటి దేశకాలములో భిన్నంగా ఉండే అవకాశం ఉన్నదా నీరు ఇక్కడ ఈ దేశంలో ఉంది తరంగం మాత్రం ఈ దేశంలో ఉంది అని వేరే దేశాన్ని మీరు తరంగానికి నీటికి చూపగలరా తరంగానికి నీటికి తరంగము ఈ నీరు నిన్న ఈ క్షణం వరకు నీరుందండి ఇప్పుడు ఇంక నీరు లేదు తరంగాలే ఉన్నాయి అని అలాగ తల్లి బిడ్డలకు అలా చెప్పొచ్చు అరే పాపం తల్లి తల్లి మరణించి బిడ్డ జన్మించాడు బిడ్డ జన్మ జన్మ ఆరంభమైంది తల్లి జన్మ అంతమైంది అని అనొచ్చు ఆ రకంగా నీటి యొక్క జన్మ అంతమయ్యి తరంగం పుట్టుతుందా పూజ స్వామీజీ అంటూ ఉంటారు ఫాదర్ గాడ్ని ఫాదర్ అంటారు అండ్ దేసే హీజ్ ఎ మేల్ అండ్ దే డోంట్ టాక్ అబౌట్ ఎనీ ఫిమేల్ అండ్ దే టేక్ ఫాదర్ యాజ్ అబ్సల్యూట్ హౌ ఫాదర్ కెన్ బి అబ్సల్యూట్ ఫాదర్ ఈజ్ ఏ రిలేటివ్ టు రిలేటివ్ టు మదర్ విథౌట్ మదర్ దేర్ కెన్ బి నో ఫాదర్ అంటే ఆయన అంటారు బహుశా ఈ జగత్తు పుట్టి సమయంలో మదర్ షీ మస్ట్ హ్యావ్ లాస్ట్ లైఫ్ డ్యూరింగ్ ది లేబర్ అలాగ అలాగే చెప్పాల్సి వస్తుంది లేకపోతే హౌ దిస్ జట్ వన్ బికమ్స్ ఫాదర్ అని సో ఎనీవే సో దట్ వే జగత్తు బయటకు వచ్చేసి అక్కడ బ్రహ్మ విడించి విడిపోయింది అంటే సో ఇట్ వోంట్ హ్యాపన్ లైక్ దట్ అంచేత ఆయన అంటారు బ్రహ్మణ అప్రవిభక్త దేశకాలే అంటే ఈ నామరూపాలు ఉన్నాయే నామరూపాలంటే జగత్ ఈ నామరూపములు ఇవి ఉన్న దేశము వేరే బ్రహ్మ ఉన్న దేశము వేరే దాన్ని ప్రవిభక్త అంటారు అలా లేదు ఇవి ఏ దేశమునన్నాయో ఆ ఆ దేశము బ్రహ్మయందే ఉన్నది బ్రహ్మదేశమునందే జగత్తు ఉన్నది బ్రహ్మకాలమునందే జగత్తు ఉన్నది అంటే బ్రహ్మ ఓ దేశంలో ఉంది జగత్తు ఓ దేశంలో నామరూపాలు ఇంకో దేశంలో ఉన్నాయని కానీ బ్రహ్మ ఓ కాలంలో ఉంది నామరూపాలు ఇంకో కాలంలో ఉన్నాయని కానీ అటువంటి విభాగము లేదు అటువంటి విభాగం లేకుండా అన్ని అవస్థలలోనూ బ్రహ్మచేతనే వ్యాప్తమవుతో ఈ నామరూపములు వ్యక్తమవుతున్నాయి వాస్తవంలో బంగారానికి ఆభరణాలకి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది బ్రహ్మ విషయంలో కూడా అంతే ఈ విచారమంతా దేనికంటే జగత్ జగత్ బ్రహ్మ వివేకము మనం జగత్తును చూసి ఆ నామరూపాలని దర్శించి అవే యథార్థం అని అనుకుంటాం ఆ నామరూపముల వెనుక నామరూపములు ఊరికే అభివ్యక్తి మాత్రమే ఇది మేనిఫెస్టేషన్ ఐ లోన్ మూలధాతువు వేరే ఉన్నది మూలధాతువు దానికి అంతర్గతంగా దానికి అధిష్టాన రూపంగా ఉన్నది అని జగత్తులో ఈశ్వరుణ్ణి దర్శించటం మనకి చేత వి ఫెయిల్ టు రికగ్నైజ్ ద డివినిటీ విచ్ ఈస్ ఆల్ పెర్వేడింగ్ అందుకోసమే శృతి పదే పదే చెప్తూ ఉంటుంది బ్రహ్మయందే ఈ జగత్తంతా కూడా అభివ్యక్తమవుతుంది నువ్వు మంచి చెడు అని విభాగం చేసిన ద్వంద్వాలు రెండు కూడా ఆ బ్రహ్మయందే కనపడుతున్నాయి అన్యత్ర ధర్మాద్ అన్యత్రాధర్మాద్ ధర్మాధర్మములు రెండింటికే అధిష్టానము అదే భూత భవ్యములకు పాస్ట్ ఫ్యూచర్ను మనం డివైడ్ చేసి కూర్చుంటాం ప్రజెంట్ ఎక్కడా కనపడకుండగా ఉంటుంది అటువంటి పాస్ట్కి ఫ్యూచర్కి కూడా అధిష్టానము ఆ బ్రహ్మయే సో ఆ బ్రహ్మయందే జగత్తు భాషిస్తోంది బ్రహ్మదేశమునందే జగద్శమునగలదు బ్రహ్మ కాలంలోనే జగత్ కాలం ఉంది నవ్ అండ్ హియర్ ఇన్ దిస్ బ్రహ్మని ఇస్ దియర్ సపోజ్ నవ్ బ్రహ్మని దిస్ ఈస్ హియర్ దిస్ దిస్ ఉన్న కాలంలో బ్రహ్మ లేదనుకోండి అంటే బ్రహ్మకి మరణం వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది అది సాధ్యం కాదు కాదు దిస్ ఉన్న దేశంలో బ్రహ్మ లేదనుకోండి అంటే దిస్ బ్రహ్మను పరిచ్ఛిన్నం చేసేస్తుంది కాబట్టి బ్రహ్మ లిమిటెడ్ అయిపోతుంది దాన్ని బ్రహ్మను ఎలా అంటారు దిస్ బ్రహ్మ కాదనుకోండి అప్పుడు వస్తుత కూడా బ్రహ్మకి పరిచ్ఛేదం వచ్చేస్తుంది కాబట్టి బ్రహ్మ అంటే నౌ హియర్ ఇన్ దిస్ దెర్ ఇస్ బ్రహ్మ కాబట్టి సర్వావస్థలలో సర్వనామరూపములలో బ్రహ్మయే ప్రకటమవుతున్నది ఆ విధంగా దట్ ఈస్ హౌ దిస్ నామరూప వ్యాకరణము బహుభవనము జరిగినది తర్వాత తదా తన్ నామరూప వ్యాకరణం బ్రహ్మో బహుభవనం సో ఆ విధంగా మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అటువంటి నామరూప వ్యాకరణానికి బ్రహ్మ యొక్క బహుభవనము అని అనొచ్చు ఆ నామరూప వ్యాకరణము బ్రహ్మ యొక్క బహుభవనం అవుతుంది అప్పుడు మాత్రమే బ్రహ్మ ఉన్న స్థలం వేరే ఈ నామరూపాలు జగత్తు ఉన్న స్థలం వేరే అంటే బ్రహ్మ యొక్క బహుభవనం ఎలా ఇది అబ్రహ్మ అయిపోయింది కదా బ్రహ్మ నుంచి విడిపోయితే ఇది ఇంక నో మోర్ బ్రహ్మ దిర్ ఫార్ వట్ ఎవర్ ప్లూరాలిటీ యూ సీ హియర్ ఇట్ హ్యాస్ నో కనెక్షన్ విత్ బ్రహ్మ తల్లి నుంచి బిడ్డ విడిపోతే ఇప్పుడు తల్లి యొక్క బహుభవనం అని చెప్పడానికి వీల్లేదు దట్ కైండ్ ఆఫ్ పోనీ నువ్వు ఎలా చెప్తే చెప్పొచ్చు బట్ ఇన్ ది కేస్ ఆఫ్ బ్రహ్మన్ అటువంటి బహుభవనము కాదు ఇది సో బ్రహ్మ సర్వావస్థల కూడా వ్యాపకంగానే మిగిలి ఉంటుంది నిరవయవశ బ్రహ్మణ బహుత్వాపత్తి రూపపద్యతే అల్పత్వం వా ఇలాగా చెప్పకపోతే నామరూప బ్రహ్మయందు అభి అనభివ్యక్తంగా అంటే అభివ్యక్తం కాకుండా ఉన్న నామరూపాలు ఇప్పుడు అభివ్యక్తమగుటయే ఇదే బహుభవనము అని చెప్పాలి అలా చెప్పకుండగా మీరు బ్రహ్మ నుంచి విడిపోయిన నామరూపాత్మకమైన జగత్తు బహుభవనం అని అలా చెప్పే ప్రయత్నం చేస్తే చాలా దోషాలు వస్తాయి ఎందుకంటే బ్రహ్మ ఒక తల్లి వంటిది కాదు తల్లి సవయవ పదార్థం తల్లి అంటే తల్లి యొక్క దేహము సవయవము అవయవములతో నిండి ఉన్నది దేశకు పరిచ్ఛిన్నము కాల పరిచ్ఛిన్నము అటువంటి తల్లి నుండి ఒక భాగము విడివడుట అన్నది సంభవం కానీ బ్రహ్మ నిరవయవము బ్రహ్మ ఎందు అవయవాలు ఉండవు దేశమునకు కాలమునకు కూడా అధిష్టానంగా ఉండేటువంటి బ్రహ్మయందు ఏ అవయవాలు ఉండవు సవయవం కాదు బ్రహ్మ నిరవయవం నిరవయవానికి దృష్టాంతం చెప్పాలంటే కాంతి నిరవయవం అంచేతనే కాంతి ఒకసారి సృష్టింపబడితే దాన్ని తీసి ఓ పెట్టిలో పెట్టుకునే తర్వాత మనం దాన్ని వాడుకున్నామో అలా కుదరదు అది అది ప్రకాశం అలా వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని మీరు యూ కెనాట్ హోల్డ్ ఆన్ టు ఇట్ ఎందుకంటే అది నిరవయవం దానికి అవయవాలు ఉంటే యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఉంటాయి సో అలాగే ఆకాశం నిరవయవం పృథివీ సవయవం అని చెప్పిన యూ కెన్ హోల్డ్ ఆన్ టు వన్ పార్ట్ ఆఫ్ పృథివీ ఇదిగో ఈ ల్యాండ్ నాది అని సావంగా మీరు తీసుకోవచ్చు ఆకాశం నిరవయవం దాన్ని అలా విడతీయటానికి ఎవరికీ హక్కు లేదు అవకాశం లేదు అలాగే ఆత్మ చైతన్యం కూడా నిరవయవము అఖండ సత్త ఏదైతే కలదో అది నిరవయవము బ్రహ్మ నిరవయవము అవయవములు లేవు అవయవాలు లేవు కనుక అది ఒక అవయవం తీసిగో ఇదొకటి ఇంకో అవయవం తీసి ఇదిగో ఇదొకటి తల్లి గర్భం నుంచి పిల్ల అలాగే వస్తుంది కదా తల్లిలో ఒక అవయవంగా ఉంటుంది ఈ శిశువు ఇప్పుడు ఆ అవయవాన్ని సపరేట్ అయిపోతే ఇదిగో ఇదొకటి అలాగే వస్తుంది సో అలాగంటి పరిస్థితి ఇక్కడ కుదరదు అలాంటి బహుభవనం కాదు నిరవయవము కాబట్టి నిరవయవమైనటువంటి బ్రహ్మలో బహుత్వం రావాలి అంటే ఆ నిరవయవమైన చైతన్యాన్నే అధిష్టానంగా చేసుకుని అనేకము ప్రకాశించుటయే దాని యొక్క బహుత్వము ఎలాగైతే కాంతియందు సినిమా తెర మీద అనేక పదార్థములు ప్రకాశిస్తాయో ఆ విధంగా ప్రకాశించటమే దానికి బహుభవనము అవుతుంది అలాగే మనం అలాగే మనం స్వీకరించాల్సి ఉంటుంది లేకపోతే నిరవయవమైన బ్రహ్మయందు బహుభవనము మరో విధంగా పోసగదు తర్వాత అల్పత్వంవ ఇప్పుడు బ్రహ్మ నుండి సమస్త జగత్తు పుట్టింది జగత్తులో ప్రతి అల్పంగా ఉంటుంది ఈ అల్పత్వము యథార్థంగా బ్రహ్మ నుంచి విడివడిన అల్పత్వము అను అన్నట్లయితే అది అది కనబడుతోంది బ్రహ్మ అనే కనబడుతున్న అల్పత్వము అనంటే పర్వాలేదు కానీ నిజంగానే విడిపోయినటువంటి అల్పత్వము అంటే అది నిరవయవమైన బ్రహ్మ నుండి ఒక మొక్క విడిపోయి ఇది అల్పమైన మొక్క కనపడుతోంది అని చెప్పటానికి నిరవయవ బ్రహ్మ నుండి అటువంటి విభాగము పోసగదు దానికి ఉదాహరణ చెప్తున్నారు యథా ఆకాశస్యాల్పత్వం బహుత్వంచరకృతం ఏవం దీనికి దృష్టాంతం ఏమని చెప్తున్నారంటే ఆకాశమునందు మీరు బహుత్వాన్ని అల్పత్వాన్ని మీరు దర్శించవచ్చు ఉపాధి లక్షణంగా స్వీకరించి మీరు దర్శించవచ్చు స్వతహగానే ఆకాశంలో బహుత్వం ఉన్నది అల్పత్వం ఉన్నది అని చెప్పడానికి వీల్లేదు సో ఎలాగైతే ఆకా ఇలాగంటే చూడండి నీడిల్ స్పేస్ పాట్ స్పేస్ రూమ్ స్పేస్ అండ్ ద యూనివర్సల్ స్పేస్ అని నాలుగు విభాగాలు చేశాం అని ఉడికే నాలుగు ముక్కల నేను మీకు విభాగం చేసి చూపించా దృష్టాంతం దీంట్లో నీడిల్ స్పేస్ ఈజ్ స్మాల్ రూమ్ స్పేస్ ఈజ్ బిగ్ అని అల్పత్వము అధికత్వము ఇటువంటి విభాగాన్ని మనం చేసుకోవడానికి అవకాశం ఉన్నది తర్వాత ఇప్పటికి నాలుగు రకాల స్పేసులు ఎన్ని నీడిల్ ఉన్నా హండ్రెడ్ నీడిల్స్ ఉన్నాయనుకోండి హండ్రెడ్ నీడిల్ స్పేసెస్ అని బహుత్వము సో ఒకే ఆకాశము నిరవయవంగా ఉంటూ సో దానిలో విభాగము లేకుండగానే బహు అవుతోంది ఎలా అవుతోంది నీడిల్ స్పేస్ ఈజ్ స్మాల్ అన్నప్పుడు ఇట్స్ నాట్ దట్ స్పేస్ ఈ స్మాల్ పీస్ ఆఫ్ స్పేస్ ఈస్ టేకెన్ దట్ ఈస్ నాట్ ది ఐడియా సో స్పేస్ విభాగాన్ని చెందినట్టుగా కనపడుతోంది ఆ ఉపాధి యొక్క అల్పత్వాన్ని మీరు స్పేస్ ఎందు అధ్యారోపణ చేసి ఘటము చిన్నది ఆ ఘటము యొక్క వాల్యూముని స్పేస్కి అధ్యారోపణం చేసి ఇంకో ఇది చిన్న ఆకాశము అని మీరు చెప్తున్నారు సో ఆ విధంగానే ప సర్వవ్యాపకమైనటువంటి ఆకాశమునందు ఉపాధి సంపర్కం చేతను అల్పత్వాన్ని బహుత్వాన్ని ఎలా భావన చేయటం సంభవం అవుతోందో అదేవిధంగా సర్వ జగద్వ్యాపకమైనటువంటి అఖండమైన సత్తారూపమైన బ్రహ్మయందు విడివిడిగా టొకడా టొకడా అస్తిత్వాలని ఇగో అయం అస్తి అయం అస్తి అయం అని విభాగము చేసుకుని మనం అలాగ నామరూపాత్మకంగా దాన్ని దర్శించి సో ఈ విభాగము కనబడే విభాగమే కానీ వాస్తవంగా ఎలాగైతే ఆకాశంలో యథార్థమైన విభాగము లేదో బ్రహ్మయందు కూడా అటువంటి విభాగము లేదు అని మనం గ్రహించాల్సి ఉంటుంది ఆ విధంగా తెలుసుకోవాలి కానీ బ్రహ్మ పది మొక్కలు అయిపోయింది ఇప్పుడు ఇలా మొక్కల మొక్కలకే ఉంది అని మనం తెలుసుకోవటానికి వీలు లేదు ద్వైతులు చెప్పినట్టుగా బ్రహ్మ సమ సకల జీవులు కంటే భిన్నంగా ఉందనుకోండి సకల పదార్థములు కంటే బ్రహ్మ భిన్నంగా ఉందనుకోండి అప్పుడు బ్రహ్మ అది నామరూపాలు లేకుండా పోతుంది ఇది ఎలాగంటే మిమ్మల్ని పసిఫిక్ మహాసముద్రంలో పడేశామనుకోండి తీసుకెళ్ళి ఆ పసిఫిక్ మహాసముద్రంలో ఉండే కోట్లాది ప్రాణులలో మీరెంతటి వారు యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అలాగే ఈ బ్రహ్మ కూడా ఈ కనపడే జీవులన్నిటికంటే భిన్నంగా ఉన్నాడు అంటే ఈచ్ జీవ లిమిట్స్ బ్రహ్మన్ దిస్ రేడియో లిమిట్స్ బ్రహ్మన్ దిస్ స్టేబుల్ లిమిట్స్ బ్రహ్మన్ ఈచ్ పీస్ ఆఫ్ ఐటమ్ లిమిట్స్ బ్రహ్మన్ ఆ విధంగా ప్రపంచంలో ఎన్ని పదార్థాలు ఉన్నాయి ఇన్ఫినిట్ జీవులు ఎంత ఇన్ఫినిట్ ఇన్ఫినిట్ జీవులు ఇన్ఫినిట్ పదార్థాలు ఇన్ని ఇన్ఫినిట్లు కలిసి లిమిట్ చేసి పారేస్తే ఇంకా బ్రహ్మ బ్రహ్మ మిగలడానికే లేదు బ్రహ్మ కంట్లోకి కలికంగా కూడా లేకుండా అయిపోతుంది కాబట్టి ఇవన్నీ విభాగం అయిపోతే బ్రహ్మ నుంచి ఇంక బ్రహ్మే ఉండదు అక్కడ కాబట్టి ఇవన్నీ విభాగం వాస్తవంగా కాలేదండి ఇవన్నీ బ్రహ్మయందు కనబడుచున్నవి బహుభవనం అని అన్నట్లయితే దెన్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్ ఆ మనం అర్థం చేసుకోవాలి అతారేణైవ ఆత్మా బహుభవతి ఇక్కడ తత్వ అంటే ఉపాధి సో వస్తంతరకృతం ఏవమ్మని సో ఆత్మ చైతన్యము వేర్వేరు నామరూపాల్లో రూపంగా ప్రకటమవుతుంటే ఆ నామరూపముల బహుత్వమే ఆత్మ యొక్క బహుత్వం బంగారము అనేకము అయినది అంటే ఈ అనేకత్వం బంగారంలో లేదు వాస్తవంగా బంగారం ఒకటే బంగారంలో అనేకత్వం ఎక్కడి నుంచి వచ్చింది అయినా కూడా ఆభరణములు అనే నామరూపములు ఉన్నాయి ఆ నామరూపములలో అనేకత్వమున్నది ఆ అనేకత్వాన్ని ఈ బంగారానికి మనం అంటగట్టి బంగారము అనేకత్వాన్ని భావన చేయవచ్చు వన్స్ యు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈజ్ వన్ యట్ నామరూపాత్మకంగా ప్రకటమైనది అని ఆ విషయం తెలుసుకుంటూ ఉన్నట్లయితే ఆ బహుత్వాన్ని మనం వీకెన్ వీకెన్ రికన్సైల్ విత్ ఇట్ సో ఆ విధంగానే ఎక్కడ కూడా ఆత్మా ఆత్మాన్న బ్రహ్మాన్న ఒకటే బ్రహ్మ నామరూపాత్మకమైన ఉపాధి ద్వారా మాత్రమే బహుగా అవుతుంది అవుతుంది అంటే భాషిస్తుంది అని అర్థం ఇప్పుడు మట్టి అనేకమైంది అంటే మట్టి పరిణామాన్ని చెంది కుండల కింద బాణల కింద అనేకం అవుతుంది కాంతి అనేకమైంది అంటే మట్టి అనేకమైనట్టుగా కాంతి అనేకమైందని మీరు అనుకోకూడదు మట్టి అనేకమవటానికి కాంతి అనేకం చాలా తేడా ఉంది మట్టి అనేకం అవడం అంటే ఇంక మట్టి ఏం మిగలదు అనేకమే మిగిలేదు దానికి మట్టి ఉంది ట్రాన్స్ఫర్మేషన్ మట్టి ద్రవ్యం కదండి అది అనేక అవయవ సవయవ ద్రవ్యం దాంట్లో మార్పులు కుండలు మామూలు ఏవో తయారు చేసి ఇవన్నీ వేరుగా ఉన్నాయని ఏదో లెక్క కాంతి అనేకమైంది అంటే కాంతి స్వరూపంలో ఏ మార్పులు లేకుండగా అనేకము భాషించుపై నిజంగా మట్టిలో కూడా అదే పరిస్థితి కానీ ఒక స్థాయిలో టీచింగ్ చేసేప్పుడు మట్టి దగ్గర ట్రాన్స్ఫర్మేషన్ ఉందని కాంతి దగ్గర ట్రాన్స్ఫర్మేషన్ కుదరదు కాంతి దగ్గర కాంతి ట్రాన్స్ఫార్మ్ అవ్వదు కాంతి కాంతిలాగే ఉంటుంది దీంట్లో ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది సో ట్రాన్స్ఫర్మేషన్ లేదు ఉరికే అప్యారిషన్ కాంతి హీరోగా హీరోయిన్గా కొండలుగా కాలువలుగా అనేక పదార్థాలుగా కాంతి కనబడుచున్నది ఇట్స్ ఎన్ అపియరెన్స్ అపియరెన్స్ యాజ్ మెనీ అనే ఆ విధంగా మనం స్వీకరించాల్సి ఉంటుంది కాబట్టి మట్టికిను కాంతికి ఒకే పోలిక కాదు గుర్రాన్ని గాడిదని ఒకే తోట కట్టేయకూడదని ఏదో సమిత అంటే అలాగే కాదు మట్టిలాగా కాదు కాంతి మనకే అనుభవంలో ఉంది కాంతి ఎట్టి మార్పులను చెందకుండగానే అనేకముగా అవుతుంది ఇట్ ఈస్ లైక్ దాట్ దీని మీద ఈ ఇదంతా బోల్డ్ విచారం ఉంది ఇక్కడ మీరు ఇలా ఓపిక్గా వింటూ ఉండాలి కొంత కొన్ని క్లాసులు नी आत्म अनात्मूत तभक्तदेश सूक्ष्म व्यवहि विप्रकृष्टम भूत भविष्यवा वस्तु विद्यु तुझे बिड सपरेट त పొడుగ్గా ఉన్నది బిడ్డ పొట్టిగా ఉన్నది అని మీరు పరిణామంలో భేదాన్ని చూపించవచ్చు తల్లి ఇక్కడ ఉందండి కూతురు ఇక్కడ ఉన్నది కూతురు శిశువు ఇక్కడుంది అని దేశంలో భేదాన్ని చూపించవచ్చు తల్లి యొక్క జీవన రేఖ లైఫ్ స్పాను శిశువు లైఫ్ స్పాను చూపించి కాలంలో భేదాన్ని చూపించవచ్చు ఇన్ని రకాలుగా మీరు చూపించచ్చు ఆత్మ విషయంలో అలా కుదరదు ఎందుకంటే అటువంటి అలా చూపించి ఇగో ఇవన్నీ ఆత్మ నుంచి వచ్చాయి ఈ రకమైన బహుభవనము అని చెప్పాలంటే అసలు ముందు ఆత్మకంటే భిన్నంగా మీరు ఒక పదార్థాన్ని చూపించగలగాలి ఆత్మనహ అన్యత్ ఆత్మకంటే భిన్నమైనది అంటే ఏమవుతుంది అనాత్మభూతం అనాత్మయైనది అది ఎటువంటిది అవ్వాలి ఆత్మకంటే భిన్నమని నువ్వు ఎప్పుడైతే అన్నావో తత్ ప్రవిభక్త దేశ ఆత్మ ఉన్న దేశము కంటే భిన్నమైన దేశంలో ఇది ఉండాలి ఆత్మ యొక్క కాలం కంటే భిన్నమైన కాలము దీనికి ఉండాలి అదే కదా మరి భేదము ఉంటే ఆత్మ నుంచి విడిపోయింది అంటే మీరు ఆ రకంగా చూపించగలగాలి తర్వాత సూక్ష్మం ఆత్మ ఒక స్థాయిలో ఉంటే దానికంటే ఇది చిన్నదనో పెద్దదనో లేకపోతే ఆత్మ కంటే కూడా సూక్ష్మమైనదనో ఏదో ఒకటి మనం చూ ఒక లక్షణాన్ని దానికి చెప్పాలి వ్యవహితం ఆత్మ ఇక్కడ ఉంటే అనాత్మభూతంగా దాని నుంచి బయటకు వచ్చినటువంటి ఈ పదార్థం ఇక్కడ ఉన్నది అని ఆత్మని దాన్ని మీరు సెపరేట్ చూపి చేసి చూపించాలి విప్రకృష్టం ఆత్మ కంటే దూరంగా కొంత దేశభేదాన్ని మీరు చూపించాలి ఆ ప్రమిభక్త దేశ కాలం అన్నదే ఆయన వ్యాఖ్యానం చేస్తున్నారు ఆత్మ నుంచి విడివడి ఉన్నట్టుగా మీరు అనాత్మ ద్ర వస్తువును చూపించాలి తర్వాత అది భూతం భవత భవిష్యద్వ అది ఒకప్పుడు ఆత్మ కంటే ఉంది అని చూపించచ్చు లేదా వర్తమాన కాలంలో ఆత్మ భిన్నంగా ఉంది పూర్వం ఆత్మకంటే భిన్నంగా లేకున్నా ఆత్మలోనే ఉన్నా ఇప్పుడు భిన్నంగా ఉన్నది అని చూపించచ్చు అయితే ప్రస్తుతం ఆత్మలో కలిసిపోయి ఉందండి ఈ శిశువు తల్లి గర్భంలో ఉన్నట్టుగా ఇంకో మూడు నెలల తర్వాత ఈ శిశువు జన్మించి విడిపడుతుంది అని చెప్పినట్టుగా భవిష్యత్తులో ఈ అనాత్మ వస్తువు ఆత్మ నుంచి విడిపోతుంది అప్పుడు రెండు వేరువేరుగా ఉంటాయని కానీ చెప్పాల్సి ఉంటుంది మీరు ఆ రకంగా ఆత్మ కంటే భిన్నంగా ఏ వస్తువుని చూపించడానికి అవకాశమే లేదు ఇంచేతంటే అటువంటి వస్తువు అనాత్మభూతమైనది ఆత్మ కంటే ఇన్ని రకములుగా విడివడి ఉన్నటువంటి పదార్థము మరి ఒకటి లేదు అది తెలుసుకోవాలి సర్వం ఖల్విదం బ్రహ్మ బ్రహ్మ చ ఆత్మ యు విల్ సి హౌ అత నామూపే సర్వావస్థే బ్రహ్మణవ ఆత్మవతీ అది కాబట్టి అన్ని అవస్థలలో ఉన్నటువంటి నామరూపములు వాటి యొక్క ఆత్మ బ్రహ్మయే బ్రహ్మ అంటే సత్త సో ఇప్పుడు ఏ అవస్థలోనైనా నెక్లెస్ అది తయారవడానికి తయారవుతున్న స్టేజ్లోనైనా నగిషి పెట్టడానికి ముందు రఫ్ లెవెల్లో ఉందన్నా నగిషి పెట్టిన తర్వాత అది షాప్ నుంచి ఈమె కొనుక్కుంది ఈమె తెచ్చుకుని ఇంటికి అనుకున్నా ఆమె మెళ్ళలో ధరించిందన్నా ఏ అవస్థలో ఉన్నా కూడా అది బంగారం నుంచి విడివడింది అంటే అది నెక్లెస్ కాకుండా పోతుంది ఎందుకంటే దాని ఆత్మ బంగారమే ఎప్పుడైతే సపోజ్ ఒక అవస్థలో అది బంగారం నుంచి విడిపోయింది అది నిరాత్మకమైపోతుంది అంటే ఆత్మలేంది అయిపోతుంది ఆత్మలేంది అయిపోతుంది అంటే శూన్యమైపోతుంది అదేవిధంగా ఈ జగత్తులో ఏ పదార్థమైనా ఆ బ్రహ్మ నుండి విడివడింది నామరూపాత్మకంగా ఉంది బ్రహ్మ నుంచి విడిపోయింది అని నువ్వు చెప్పినట్లయితే ఆ పదార్థానికి సత్త ఉండదు స్ఫురణము ఉండదు నిరాత్మకము శూన్యము అయిపోతుంది కాబట్టి బ్రహ్మ నుండి విడిబడి ఏదీ లేదు నా బ్రహ్మతదాత్మకం కానీ బ్రహ్మ దగ్గరికి వస్తే బ్రహ్మ యొక్క లక్షణం చెప్పండి అని అడిగాను అనుకోండి ఎలాగంటే నెక్లెస్ యొక్క లక్షణం బంగారం యొక్క లక్షణం చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే నెక్లెస్ అనేది ఏ అవస్థలోనైనా బంగారం నుండి విడిపడలేదు ఒకవేళ విడిపడిందని నువ్వు కల్పన చేతనంటే ఆ విడివడిన సందర్భంలో అది నిరాత్మకము శూన్యము అయిపోతుంది అని చెప్పాం బ్రహ్మ కూడా అలాగే నెక్లెస్ విషయంలో ఉంటుందా అంటే నో బంగారము అలాగే ఉంటుందా నెక్లెస్ విషయంలో అంటే అంటే ఎలాగా నెక్లెస్నెస్ లేకుంటే బంగారం నిరాత్మకము శూన్యమైపోతుంది అని మీరు చెప్పగలరా చెప్పలే నెక్లెస్నెస్ లేకున్నా బంగారం తన యొక్క మహిమలో అలా ప్రతిష్ఠితమై గొప్పగా ప్రకాశిస్తూనే ఉంటుంది నెక్లెస్నెస్ రాకున్నా దాని మహిమకు లోటు లేదు నెక్లెస్నెస్ తీసేసి చెరిపేసి నెక్లెస్ అనేటువంటి రూపాన్ని దాని నుంచి తీసిపారేసారు అనుకోండి బంగారం నుంచి ఏమున్నా నెక్లెస్ను తీసుకెళ్ళి ఓ ఫర్నేస్లో ఒక రెండు నిమిషాలు అట్టి పెట్టి ఇవతలికి తీస్తే ఆ నెక్లెస్ అంతా పోయి అది ముద్ద కింద తయారై కడ్డీ కింద అయిపోతుంది వెంటనే సో నెక్లెస్ పోయింది నెక్లెస్ ఎప్పుడైతే పోయిందో నెక్లెస్ ఆకారం నామరూపాలు పోయాయి ఇప్పుడు దాన్ని నెక్లెస్ అనే నామంతో వ్యవహరించరు ఆ రూపము లేదు అప్పుడు వెంటనే మీరు బంగారం యొక్క ప్రతిష్టా మహిమ అంతా పోయింది అని అంటారా అన్న అంటే దీన్ని బట్టి ఏం తెలియదంటే బంగారము నెక్లెస్ నందు వ్యాపించి ఉంటుంది నెక్లెస్ యొక్క ప్రతి అంశంలోనూ బంగారము అనువృత్తము అవుతూ ఉంటుంది ఇట్ పెర్వేడ్స్ బట్ ఎట్ ఇట్ రిమైన్స్ ఇన్ ఇట్స్ ఓన్ గ్లోరీ విథౌట్ బీయింగ్ ఎఫెక్టెడ్ ఇన్ ఎనీ వే బై ది నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ది నెక్లెస్ ఇది దీంట్లో ఉన్న రహస్యం ఇప్పుడు నామరూపాల ప్రభావం దీని మీద లేదు అంటే నామరూపాలకి దూరంగా ఇది ఉండడం చేతను దాని ప్రభావం దీని మీద లేదంటారా లేక నామరూపాల్లో వ్యాపించి ఉన్నా కూడా దాని ప్రభావం దీని ఎందు లేదంటారా అంటే నామరూపాలకంటే దూరంగా ఇది ఉంటే ఆ నామరూపములకు ఉనికియే ఉండకుండగా అవి నిరాత్మకములు శూన్యములు అయిపోతాయి లేదు కాబట్టి నామరూపాలలో సర్వావస్థలలోనూ బ్రహ్మం వ్యాపించియే ఉన్నది మరి అటువంటిప్పుడు నామరూపముల ప్రభావం బ్రహ్మ ఉంటుందా ఉండదా అంటే ఉండదు ఇట్ ప్రిర్వేట్స్ జట్ ట్రాన్సెండ్స్ అది మహిమంటే ఇప్పుడు భోగాలకు దూరంగా ఏహృషీకేశంలోనో ఉత్తర కాశీలోనో గుహలో కూర్చుని నేను విరాగిన నాకు ఏ భోగాలు లేవు అని చెప్పడం వేరే కానీ భోగముల మధ్యలో ఉంటూ వాటి చేతను ప్రభావితుడు కాకుండా తాను ఆత్మనిష్ఠుడే ఉండటము దట్ ఈస్ సంథింగ్ స్పెషల్ అంటే అక్కడ వాళ్ళు అలా ఉండలేరని నేను వాళ్ళు అలా ఉన్న మహాత్ములే స్టేజ్ కమ్స్ వెన్ డజంట్ మ్యాటర్ వెదర్ హీస్ హియర్ ఆర్ అల్స్వేర్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ వాట్స్ వెవర్ సో భోగముల మధ్యలో ఉంటూ భోగముల యొక్క ప్రభావం లేకుండా ఉండుట అన్నట్లుగా నెక్లెస్ మొదలైన ఆభరణములన్నింటిలో వ్యాపించి ఉంటూ బంగారము వాటి యొక్క నామరూపముల చేత ప్రభావితం కాకుండా ఉన్నట్లుగా బ్రహ్మ సర్వ జగద్రూపముగా ప్రకటమొగుచున్నను అన్ని విభాగములుగా ప్రకటమొగుచున్నను ఆ నామరూపముల యొక్క విభాగము వాటి ధర్మములు వాటి అల్పత్వము వాటి పరిచ్ఛేద లక్షణాలు సో వాటి పుట్టుకా నాశములు వీటి వేటితోటి బ్రహ్మకి సంపర్కం లేదు ఎందుకంటే న్రహ్మ తదాత్మకం తర్వాత తేత ప్రత్యాఖ్యానే నస్తవా తదాత్మకే ఉచ్యే ఇప్పుడు నామరూపాలు బ్రహ్మ లేనిదే లేవు బ్రహ్మ బ్రహ్మ నామరూపాత్మకము కాదు అన్నారు ఎందుకని నామరూపాలు ఉన్నా లేకున్నా బ్రహ్మ ఉండనే ఉన్నది సరే మీరు బ్రహ్మకి చెప్పింది మేము నామరూపాలకి చెప్తాం ఎలాగా బ్రహ్మ ఉన్నా లేకున్నా నామరూపాలు ఉన్నాయి అని అంటాం నో యూ కెన్ అట్ సెన్ ఇప్పుడు నెక్లెస్ యొక్క నామరూపాలతోటి బంగారానికి ఏమి సంబంధం లేదండి ఎందుకని నెక్లెస్ నామరూపాలు ఉన్నా లేకున్నా బంగారము ఉండనే ఉన్నది ఓకే అగ్రీ బంగారము యొక్క గొప్పతనంతో నెక్లెస్కి ఏం సంబంధం లేదండి ఎందుకంటే బంగారం ఉన్నా లేకున్నా నెక్లెస్ ఉన్నది చెప్పగలరా మీరు చెప్పలే బంగారం లేదు అన్నారు బంగారాన్ని నిరాకరించడం నిరాకరించడం అంటే త్రోసిపుచ్చటం దాని యొక్క ఉనికిని తీసి అవం తీసిపారేయటం తీసిపారేస్తే ఉంటుందా ఉండాలి నెక్లెస్ యొక్క నామరూపముల ఉనికి తీసి పారేశారనుకోండి బంగారం ఉంటుందా ఉంటుంది కాబట్టి బంగారము నెక్లెస్ ఆత్మకం కాదు కానీ నెక్లెస్ మాత్రము బంగారు ఆత్మగా గలది కాబట్టి నా బ్రహ్మ తదాత్మకం బట్ అట్ ది సేమ్ టైం తే తత్ప్రత్యాఖ్యానే నస్తవ తే అంటే తత్తే తాని వివచనం ఆ నామరూపములు తత్ప్రత్యాఖ్యానే ఆ బ్రహ్మని కనుక మీరు తీసిపుచ్చి తీ తీసివేసేస్తే బ్రహ్మని తీసివేయడము అంటే సత్తాస్ఫూర్తి తీసివేయాలి ఇప్పుడు ఘట ఉంది ఘట ఘట ఉందనవద్దు ఘట ఘట ఈ ఘట అని మీరు అన్నారే ఈ ఘట సన్ అంటే ఎగ్జిస్టెంట్ ఉన్నటువంటి ఇజ్ ఇట్ సన్ ఘట ఎస్ ఇట్ ఘట విచ్ ఈస్ బికమింగ్ ఎవిడెంట్ ఇజ్ ఇట్ ఎన్ ఎవిడెంట్ ఘటన్ ఇప్పుడు ఇట్ ఈస్ ఎ సంఘట ప్రకాశ్యమానో ఘట ప్రకాశిస్తున్న ఘటమైతేనే మీరు ఘట అనే శబ్ద ప్రయోగాన్ని కూడా చేస్తారు ఘటజ్ఞానం కలగాలి ఘట శబ్ద ప్రయోగం చేయాలంటే ఘటజ్ఞానం కలగందే ఘట శబ్ద ప్రయోగం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి సంఘట ప్రకాశ్యమానో ఘటహ అనే పరిస్థితిలోనే ఘట నామము ఒక రూపము గుర్తింపబడతాయి ఇప్పుడు ఈ సన్ను తీసేస్తా ఆ ప్రకాశం తీసేస్తా తీసేస్తే ఘట నామరూపాలు ఉంటాయా అక్కడ ఉండవు శూన్యమైపోతుంది సో ఆ సన్ను ఆ ప్రకాశము బ్రహ్మ అంచేతనే తత్ప్రత్యాఖ్యానే బ్రహ్మనే కనుక నీవు తీసి పారేస్తే అంటే సత్తాస్ఫూర్తులని తీసేస్తే తే నస్త ఏవా ఆ నామరూపాలు ఉనికి లేకుండా పోతాయి కాబట్టి ఇది ఈ కారణం చేత తదాత్మకే ఉచ్యేతే ద్వివచనం నామరూపములు తదాత్మకే బ్రహ్మయే ఆత్మగా గలవి అని ఉచ్యేతే చెప్పబడుచున్నవి ఇంతలా ఎందుకు చెప్తామంటే మానవుని మనస్సు నామరూపములకు బాగా కట్టుబడిపోయి ఉంటుంది ఆ నామరూపాలనే యథార్థం అలా అనుకోద్దు నామరూపముల యొక్క సత్తా వేరే ఉన్నది ద ఫోకస్ ఆఫ్ అ టెన్షన్ మార్చ నామరూపాల మీద ఫోకస్ అయిపోయి ఉంటుంది అంత ఫ్యాషన్ హడావిడి ఫ్యాబ్రిక్ మీదే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు ఫ్యాషన్ మీదే హడావిడి సో ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అపేరల్ అని అదో పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చిన్న చిన్న గుడ్డ పీలికలు ఉంటాయి చూడండి ఆ పెద్ద పెద్ద తానులు తయారు చేస్తుంటే వచ్చిన పీలికలు అంటే పీసెస్ కట్ పీస్ స్టోర్స్ వాటికి స్టోర్స్ కూడా ఉంటాయి ఈ పీసెస్ ఆ కట్ పీసులు కింద అమ్మడానికి కూడా వీలరి పీసెస్ ఉంటాయి అవన్నీ పోగేసి వాడు ఇలాగా ఒక ఆర్గనైజ్డ్గా ఒక గౌన్ కింద కుడతాడు దాన్ని ఓ పాతికి ముక్కలు వేసి ఒక ఒక డ్రెస్ ఒకటి తయారు చేస్తాడు తయారు చేసి అబ్బా ఎంత చిత్ర విచిత్రంగా ఉన్నది అని వాడు ప్రకటిస్తాడు ది పీపుల్ పర్చేజ్ అండ్ బ్రింగ్ సో దే డోంట్ గో అది నాలుగు రోజులు అయ్యేప్పటికీ ఇలా ఊడి దాడ ప్రారంభిస్తూ ఉంటుంది ఏ ముక్క కాడిపోతూ ఉంటుంది ఎందుకంటే అండి అతిక హతుకులు పెట్టి వాడు తయారు చేసేటది కానీ వీళ్ళు అది చూసుకోరు ఫ్యాబ్రిక్ చూసుకోరు కేవలం ఈ అలంకారమే చూసుకుంటారు అది తెచ్చుకొస్తారు అది నాలుగే రోజులకి ఆఖరి దారి పడే సో ఫ్యాషన్ దృష్టి ఉంటుంది మనుషులకి ఇప్పుడు ఈ స్వీట్ షాప్ అమ్ముతూ ఉంటారు రోడ్డు పక్కన ఆ జిలేబీ గోల్డెన్ యెల్లో కలర్ లాగా అమ్ముతారు నేను ఒకసారి బస్సు కోసం నిలబడ్డప్పుడు నేను పరిశీలనగా చూశాను వాడిని వాడు హీఈస్ టేకింగ్ అవుట్ ఎ డై వాడి దగ్గర డబ్బాలో ఒక డై ఉంది ఎల్లో మంచి షైనింగ్ ఎల్లో పౌడర్ అది ఫ్లారసెంట్ ఎల్లో పౌడర్ ఏదో సంమరీన్ కాంపౌండ్లో ఏదో పట్టుకొచ్చాడు వాడు ఎక్కడి మార్కెట్లో దొరుకుతుంది ఫ్లారసెన్స్ ఉండాలి దానికి ఆ ఫ్లారసెంట్ ఎల్లో పౌడర్ని వాడు ఆ పిండిలో ఇలా ఇలా చల్లి దాన్ని కలుపుతున్నాడు ఏమిట్రానన్నా ఆ పౌడర్ ఏమిటిరా అంటే ఆ గోల్డెన్ షైనింగ్ ఎల్లో రావడం అది ఆరోగ్యానికి మంచిది కాదు పెర్మిసిబుల్ కలర్స్ ఏమి వీళ్ళు యాడ్ చేయరు ఇక్కడ మీకు ఇక్కడ స్టాండర్డ్స్ అవి చాలా తక్కువ ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కంట్రోల్ చేయడం ఏం పిచ్చి వ్యవహారం కింద సో ఆ కలర్ వేసేసి చేస్తాడు చేసి ఆ జిలాబీని తీస్తాడు తీసి ఆ సిరప్లో ముంచి అక్కడ ఇలాగ కడతాడు ఒకదాని వీడు వెళ్ళి ఆ కట్టిరిని చూస్తాడు అదే అలా కట్టింది దాని మీద ధూళి పడుతోంది పెట్రోల్ ఫ్యూమ్స్ వెళ్తున్నా ఇంకీ దృష్టి ఏం లేదు ఆ యెల్లో గోల్డ్ అండ్ షైనింగ్ దళదా దేవ దో దోస గ్రామం జిలాబి దేవ అనేది తినిస్తా కదా ఆ విధంగా ఆకర్షణ నామరూపాత్మకమైన దృష్టే మానవులకు తప్పిస్తే వస్తు దృష్టి చాలా తక్కువ ఉంది కాబట్టి ఆ ఫోకస్ ఆఫ్ అలాగే మనం కూడా మిత్రులు మిత్రులు కానివాళ్ళు శత్రువులు ఇలా చూస్తూ ఉంటారు మనవాళ్ళు పైవాళ్ళు ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు ఈ దేశం వాళ్ళు ఆ దేశం వాళ్ళు ఈ ప్రాణి ఆ ప్రాణి అని చేతనము జడము అని విభాగంగా చూస్తామే కానీ వీటన్నింటి వెనుక ఉన్నటువంటి సమస్త ప్రాణుల ఏకరూపంగా ఉన్న ప్రాణశక్తిని చూడటం మనకి జాతర కాదు సమస్త పదార్థములలోనూ ఏకరూపంగా ఉండే సత్తని దర్శించడం మనకి జాతర అది దర్శించిన నాడు ఈ జగత్తు బ్రహ్మరూపంగా సాక్షాత్కరిస్తుంది అని దానికోసమని ఈ విచారమంతా తాభ్యాంచ ఉపాధిభ్యాం జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ శబ్దార్థాది సర్వ్యవహార భాక్ బ్రహ్మా అది ఇప్పుడు అహం ఉందండి ఈ అహం ఇలా కూర్చొని ఉన్నాం జగత్తును దర్శించట్లేదు అహం ఐఎమ్ జస్ట్ ఎలర్ట్ నిద్రలోంచి అప్పుడే వచ్చింది తెలివి ఎలర్ట్ అహం ఇప్పుడు ఈ అహంలో ఏ వ్యవహారము లేదు అది శుద్ధ అహం శుద్ధ చిదాభాష అలా ఉన్నది ఇప్పుడు ఈ అహం ఏమవుతుంది ఎదురుకుండగా కళ్ళు తెరవగానే కళ్ళు తెరవగానే ఏమైపోతుందో తెలిసిన ఆ అహం కన్ను అవుతుంది అహమే కన్ను అవుతుంది కన్ను ఎప్పుడైతే అయిందో వెంటనే ఎదురుకుండా ఘటం ఘటం కనపడిన వెంటనే డివిజన్ వచ్చేసింది ఏమిటి డివిజను ఘటమును దర్శించేవాడను నేను దర్శింపబడే ఘటము అనే జ్ఞాతృ జ్ఞేయ దృశ్య ద్రష్ట ద్రష్ట దృశ్య చూచేటువంటిది దర్శనము ప్రమాణము కన్ను లేకపోతే మనస్సు అని ఇలాగంటే విభాగం వచ్చేస్తుంది సో వాస్తవంలో మీరు గమనించండి ఘటము అంటే ఏమిటండి ఘటజ్ఞానం కంటే భిన్నంగా ఘటం లేదు కదా ఘటము అంటే ఘటజ్ఞానానికే ఘటమని పేరు సో ఆ చైతన్యము ఇది కాన్షియస్నెస్ ఆ కాన్షియస్నెస్లో ఘటనామరూపాల యొక్క అధ్యారోపణం చేస్తే అంటే ఘటత్వాన్ని అధ్యారోపణ చేస్తే అనమాట ఘటనామరూపాలంటే ఏమిటండి పాట్నెస్ సో పాట్నెస్ని కనుక చైతన్యలో అధ్యారోపంచేస్తే దాని పేరే ఘటమైంది తెలుసుకునేవాడు నోవర్నెస్ని చైతన్యంలో అధ్యారోపణ చేస్తే దాని పేరే అహం జ్ఞాత జ్ఞాత అయిందే తర్వాత పశ్యన్ చక్షు చూచేటువంటి ఉపకరణము ద్వారా కన్ను ద్వారా చూచేప్పుడు ఆ చైతన్యమే కన్ను అనే నామాన్ని పొందుతుంది పశ్యన్ చక్షు కాబట్టి సో ఆ ఒకే చైతన్యము ఇన్ని ఉపాధుల చేతను ఆయా నామధేయాలని పొందుతోంది ఇప్పుడు మీరు ఇది చెప్పండి అహంపిత అన్నారు అహంపుత్ర అన్నారు అహం ఒకటే కదా అహంలో మార్పు ఒకే అహం కదండి రెండే సహంలో ఉండవు ఒకే అహం ఉంది మరి ఒకే అహం ఉంది కదా ఈ అహంపిత ఎలా అయింది అంటే పితృత్వము అనే స్టేటస్ని దాని మీద మీరు సూపర్ ఇంపోజ్ చేస్తే అహంపిత అయింది మరి అహంపిత అయింది కదా మళ్ళీ ఇప్పుడు అహంపుత్రహా అంటున్నావు అంటే తండ్రి ముందు నిలబడి వీడు పుత్రుడు అంటాడు గౌడపాదులు పెద్ద చర్చ చేశారు నువ్వు పిత అంటున్నావు పుత్రహ అంటున్నావు నువ్వేదో చెప్పంటారు అది కాదండి అక్కడ పుత అపిత ఇక్కడ పుత్ర అంటే అక్కడ ఇక్కడ అనమాట ఆ అక్కడిని బట్టి ఒకటి వచ్చింది ఇక్కడిని బట్టి ఇంకొకటి వచ్చింది అంటే అక్కడిని బట్టి వచ్చిందనమాట ఆ పితృత్వం అది నీ స్వంతం కాదనమాట ఇక్కడ పరిస్థితిలో నేను పిత పుత్రా అయ్యాను ఆ ఇక్కడ పరిస్థితిని వల్ల పుత్రత్వం వచ్చిందనమాట మరి నేను పుత్ర అని ఆ పుత్రత్వం నీ స్వంతం అన్నట్టు మాట్లాడతావుటి కాబట్టి యు ఆర్ నైదర్ పిత నార్ పుత్ర ఇన్ ఏ గివ్ ఇన్ సిచ్యువేషన్ పిత ఇన్ అనదర్ సిచ్యువేషన్ పుత్ర సో దట్ సిచ్యువేషన్ ఈ బ్రింగ్స్ ఏ స్టేటస్ టు యూ అనదర్ సిచ్యువేషన్ బ్రింగ్స్ అనదర్ స్టేటస్ టు యూ ఈ స్టేటస్ వీటినే రిలేటివ్స్ రిలేటివ్ ఐ అంటారు ఐ రిలేటివ్ ఐ What are you? What are you on the busload? You are not going to conductor. What are you on the conductor? What else? I am a passenger. Give me four rupees ticket under. So, there you are a passenger. Now, are you absolutely a passenger? No? You are even a medical representative is not an absolute passenger. You are something else. So, you are passenger on the, it is a small incidental status, which, which is incidental. అంటే మీలో లేకున్న ఇన్సిడెంట్ ఒకటి దాన్ని తీసుకువచ్చినట్లుగా భాషిస్తుంది కాబట్టి మీ